అయితే జర్మన బ్రదర్ నుంచి చెప్పాలంటే ఇంకా చాలా బాధపడ్డాడు చాలా కష్టపడ్డడు ఆయన చేసే ఇంకా ఆయన చనిపోయిన దినం రోజు కూడా చాలా మంది ఫ్రెండ్స్ వచ్చినారు అందరూ ఆయన కోసము చక్కగా మెసేజెస్ ఇచ్చినారు ఎందుకంటే ఆయన ఈ లోకంలో బాధ వేదన దుఃఖం అనుభవించిన పర్లోక రాజ్యంలో చాలా సంతోషంగా ఉన్నాడు ఎందుకంటే దేవుడు బయలుపెచ్చినాడు ఆయన చనిపోతాడని ముందే బయలుపెచున్నాడు దేవుని మేము అడిగిన ప్రభా ఏమని ప్రార్థించాలి అని ఎందుకనంటే ఒక ఆత్మ నశించుకోవడం దేవునికి ఇష్టం లేదు కదా ఆత్మ ఎంత బాధ వేదన దుఃఖంతో ఉంది ఎందుకంటే ఆయన బెడ్ అంత బాధ చాలా బాధ కానీ మేము ప్రార్థన పెట్టినప్పుడు మేమందరం ప్రైట్ మీటింగ్ చేసినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే బ్రదరు కొన్ని రోజులు లేచి నచ్చింది అనేసరికి చాలా సంతోషం వేసారు లలియా ఎందుకంటే అయితే కొన్ని రోజులు వేసి నచ్చిన అనేసరికి మాకు చాలా బాధ బాధించిన అంటే వీళ్ళ పొంది హ్యాపీగా ఫీల్ అయినా మేము అయినా మనిషి నడుస్తున్నాం కదా గొప్ప సాక్ష్యం ఉంటుంది కదా రవ్వని మేము అనుకున్నాం అనుకున్నాక దేవుడు మళ్ళా బయలుపరిచినాడు నేను ఈయనని భూమి మీద ఉంచాను నేను తీసుకెళ్ళిపోతాను ఆ రాజానికి అని ఎందుకు అంటే ఇంకా బాధ చాలా బాధపడుతున్నారు ఆయన బాధ వేదన దుఃఖం చెప్తాను కాబట్టి దేవుడు ఏం చేస్తున్నట్టే మా గ్రూప్ చాలా మంది బయలుపరిచిన దేవుడు తను తీసుకెళ్ళిపోతాననేసి అదే రీతిగా దేవుడు మూడు రోజులు చూపించాడు ఆ మూడు రోజులు కూడా ఫ్యూచర్కి చూపించింది దేవుడు ఎట్లా అంటే ఆయన చనిపోయినాక పల్లోక రాజానికి వెళ్ళినాక ఆయనకి ఇంకొక పని అపజెప్పింది దేవుడు ఇంకొక అంటే ఆత్మీయమైన జీవితంలో పల్లొక రాజానికి ఆత్మకి కూడా పని ఉంటుంది ఆయన ఇక్కడ సేవ చేసి ఆయన కాదని ముగించుకున్నాడో అదే రీతిగా చనిపోయినాక కూడా తన ఆత్మ ద్వారా సేవ చేస్తాను కదా ఇంత గ్రూప్ ధాన్యత దేవుడు ఆయనకి ఇచ్చాడు ఎందుకంటే ఆయన బాధ ఆయన వేదన ఆయన దుఃఖం వాళ్ళ మమ్మీ వాళ్ళ చేయడం చాలా ఇచ్చినాడు చాలా బాధపడదు వాళ్ళ మమ్మీ అయితే మేము కోలుకుంటుందా లేదా నన్నీ అంత బాధపడ్డ కదా ఆయన చాలా బాధపడ్డడు చాలా ఎందుకంటే వాళ్ళ మమ్మీ ఏడుస్తుంటే ఆ దుఃఖాన్ని ఎవరు తీర్చ తీర్చగలరు ఎవరు తీర్చలేదు యువతప్ప కదా దేవుడు చిన్న వాక్యం బయలుపరిచిన ప్రజల విషయంలో ఏ వాక్యం అంటే ఆ యోగు ఇరవై ఒక చిన్న వాక్యం దేవుడు ఆ రోజు బయలుపడింది ఒకవేళ నాకు ఆ రోజు అవకాశం ఉండి ఉంటే నేను చెప్పేదాన్ని వాక్యము కానీ ఆ టైంలో కూడా నా బ్రదర్ కాలం క్లోజ్ అయిపోయింది ఇంకా దేవుని చిత్తం ఆయన పీల్చుకున్నాడు ఇంకా వెళ్ళిపోవాల్సి ఉండే కదా ఎంతమంది ప్రార్థన చేసిన ఆ ప్రార్థన దేవుడు విన్నప్పటికీ వినడు ఆయన ఆత్మ రక్షింపబడింది చూడాలి ఆ వాక్యం ఏంటంటే నేను నడుచు మార్గము ఆయనకు తెలియను ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువనము అని కనబడిను కదా ఆయన సువర్ణం లాగా కనబడుతున్నారు లేదా పర్లోక రాజ్యంలో మనం అందరం ఒక రోజు ఆయన చూస్తాం పర్లోక రాజ్యంలో కదా ఎందుకంటే ఇక్కడ చిన్న మాట దేవుడు ఏమంటున్నారంటే ఇక్కడ మెయిన్ రీజన్ ఏంటంటే నన్ను శోధించిన తర్వాత అని కదా దేవుడు శోధన పెట్టిందా లేదా బ్రదతి అనే ఉద్దగిన పోలే పర్లోకరాజానికి చూడండి ఈ లోకంలో ఎవరైనా బాధ వేదన దుఃఖం పడుతున్నారంటే అది దేవుడి నుంచి వచ్చిన స్టేమనే జనమయ్యే కూడా అంతే అనే పడిన కష్టము అంతా కూడా దేవుడు ఇచ్చింది కదా యోగు విషయం కూడా బయటపడిచాడు కదా దేవుడు కూడా ఆ కూడా దేవుని ఎదుట ఇవ్వబడినప్పుడు అన్ని పాత్రలు అప్పజెప్పినాడు అదే రీతిగా జర్మయ్య ప్రజలు కూడా ఎక్కడెక్కడో సేవ చేసిండు ఆ చాలా మంది బ్రదర్స్ సిస్టర్స్తో ఆయన వెళ్ళినారు సేవకి వెళ్ళినాడు సువాత ప్రకటన చేసిండు అనే కోసం గొప్ప సాక్ష్యం ఉంది కాబట్టి మనం అందరము పన్నోక ఆయన చూస్తాము మరి దేవుడు ఇచ్చిన వాక్యం కదా మనం అందరం ఒక రోజే నేను అక్కడ చూసుకుంటున్నాం అనంటే ఊటేనే కాదు ఆయన చాలా బాధపడదు ఆయన పడే బాధ కూడా చాలా కష్టమైనది ఎవరు కూడా చూడాలి ఆ బాధ మేమైతే దగ్గర ఉండి చూసినాం కదా మా హృదయం అంతా కరిగిపోయినట్లయితే నాదేనే కాదు మా ఇంకా ఎంతమంది వచ్చినా ఎంతమంది బాధతో ఉండదు వాళ్ళ అయితే చాలా ఇచ్చింది చాలా ఇచ్చింది ఏమన్నా అమ్మా ఆయన చనిపోయిందే మంచినమ్మా ఆయన ఈ భూమి మీద ఉండి అంత కష్టపడే కంటే పనిలో కొనటువంటి యుగ యుగం వంటి ఆయన సంతోషంగా జీవించడమ్మా ఏం బాధపడకని మేము ఆమె హెచ్చరించుకొని ఎందుకంటే ఆయన బయలుపరచున్నాడు దేవుడు ఇంకా నేను ఆయన కదా నేను ఫ్యూచర్ది ఆయన బయలుపరచడం ఇంక జరగబోయేది ఫ్యూచర్ది ఆయనకి ఎవ్రీథింగ్ చేస్తుందా ఎందుకంటే ఆయన సృష్టి పెడతారు కాబట్టి ప్రతిదీ అనే కాబట్టి ఆయనే ప్రతి పాపము శాపము అన్ని గొప్పకొని ఆత్మ సిద్ధపరచుకోను ఆయన కూడా తెలుసు జరిమైపోయేదో నేను చనిపోతున్నానని ఆయన కూడా బయలుపరచడం వాళ్ళ సిస్టర్ కి వాళ్ళ మమ్మీకి అందరికీ కదా అందరికీ బయలుపరిచింది కాబట్టి ఆ చెర్మయ్య బ్రదర్ ఏమన్నానంటే ఇంకా నేను వెళ్ళిపోదా నేను ఉండను ఇంకా వీళ్ళ మమ్మీ వీళ్ళ డాడీ సారీ వీళ్ళ మమ్మీ వీళ్ళ సిస్టర్ గురించి చెప్పట్లేదు కానీ ఆయన మనుషులు నేను ఎట్లా కూడా ఆయన మనుషులు మాట గట్టిగా నాటుకోపోయింది ఆయనకి తెలిసిపోయింది ఎట్లా చనిపోతాను అందుకే ఆయన ఏం చేసిందంటే మనిషిగా దేవుని పాటలు పాడి సువాత ప్రకటన చేసిండు ఇంకా వర్షిప్ చేసిండు భాషల మాట్లాడిండు స్థుతించుండు ఆయన కూడా మస్తు దర్శనాలు జోడించాడు జనమే బ్రతటికి మేము అంటే విచిత్రపోయిన బ్రతటికి దర్శనాలు తీసుకునే ఉన్నాడు కదా ఆయన అలాంటి పరిస్థితులు అంటే ఆయన ఫిజికల్ గా బాధపడచ్చు కానీ ఆయన ఆత్మలో మాత్రం చాలా హెల్దీగా ఉన్నాడు చాలా హెల్దీగా ఉన్నాడు ఎందుకంటే ఆయన చూపించిన దర్శనం అండి ఎందుకంటే ఆయన పెళ్లి మీద పడుకునే ముఖాన్ని ఆయన ఆత్మలో మాత్రం మంచి ఎవ్వరు అసలు ఆయన స్మార్ట్ గా కదా ఎవరు అసలు ఎత్తుకుంటారు డబల్ గా అయినా వెలుగుతున్నారు అంటే పర్లోక రాజ్యంలో సంతోషం ప్రజలందరికీ చిన్నగా ప్రార్థన చేసి త్వరగా పరిశుతులకు తల్లి కృపమైన జీవం గల దేవానికి ఎంతో వందమైన కేసు క్రీస్తు పర్షుక రావుల ఇక్కడ ప్రతి ఒక్కరికి మీ పర్లోతల శాంతి సమాధానం గురించి నేను చెప్పాలంటే నేను ట్వంటీ ఇయర్స్ నుంచి ఇక్కడ తిరుమలగిరి ప్రాంతంలో మీరు పరిచయం చేస్తూ తర్వాత నేను వర్క్ ప్లేస్ లో ఇక్కడ ఈ ప్రాంతంలో పనిచేస్తున్నప్పుడు బాగా పరిచయం అయితే చాలా చాలా క్లోజ్ ఉన్నట్టు నాతో పాటు కాబట్టి మేము అందరం కూడా పరిచయం చేసినాం అట్లా కొంతకాలం తర్వాత ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో ఆయన మనోజ్బరితో పాటు పరిచర్ చేయటం తర్వాత మేము అప్పుడప్పుడు వచ్చి అక్కడ వర్క్ ప్లేస్ లో ఉన్నా కానీ ఇక్కడ వచ్చి కలవటం అంటే జరుగుతుంది అయితే ఒక సిక్స్ మంత్ కింద మనకు తెలిసింది ఇట్లా బాగలేదని సంగతి తెలిసినప్పుడు మేమందరం వచ్చి అతను ప్రార్థన చేస్తూ ఉండము తర్వాత ఆ కుటుంబం ఎంతో దుఃఖంలో ఉన్నా కానీ వాళ్ళందరికీ ఓదార్పుగా దేవుని వాక్యం చెప్పి వాళ్ళని బలపరిచేవాళ్ళు ఎందుకంటే పత్తి శ్రమలో దేవుడు తోడుగుంటాడని మనకు తెలుసు కాబట్టి పత్తి శ్రమ మనము జీ జయించాల ప్రార్థనా పూర్వకంగా జయించాల క్రైస్తవ జీవితం ఒక యుద్ధం అనేది చాలా మంది తెలియదు ఎందుకంటే ప్రతి సమస్య కూడా ఒక యుద్ధం లాంటిది దాంట్లో మనం పోరాడాల విశ్వాసంతో కాబట్టి ఏ శ్రమ నాకు ఎందుకు ప్రభావం ఈ శ్రమ అంటానికి తెలియదు ఎందుకంటే క్రైస్తవ జీవితం మీద అట్లా ఉందన్నట్టు ఇది ఎందుకు వచ్చిందంటే నువ్వు తెలుసుకోవాలా ప్రార్థనా తెలుసుకొని దాని విజయం పొందాల కాబట్టి చాలా ప్రశ్నలు వచ్చి ఎందుకు ఏం ప్రశ్న వస్తుందంటే దేవుడు ఎందుకు అంత త్వరగా అన్నప్పుడు అది మన ఇష్టం కాదు ఆయన సొత్తు ఆయన ఇష్టం కాబట్టి అది ఎందుకు అనేది మనం చెప్పడానికి కూడా దేవుని ప్రణాళికలో ఒక భాగం కాబట్టి అది మనం అర్థం చేసుకోవాలి ప్రతి దశలో కాబట్టి లాస్ట్ మినిట్ చాలా కాలము నేను మోసస్ పెదరు తర్వాత ఇక్కడున్న చాలా మంది బ్రదర్ సిస్టర్స్ అందరూ కూడా అతని దగ్గర ప్రార్థన చేయటం చాలా ఉంది ఆ రోజు లాస్ట్ అతను ఈ రోజు చనిపోతున్నప్పుడు మధ్యాహ్నం కూడా నేను ప్రార్థంలో పార్టిసిపేట్ చేసినాం సిస్టర్స్ బ్రదర్స్ వస్తే ప్రార్థన చేసి మళ్ళీ తర్వాత నేను వర్క్ ప్లేస్కి వెళ్ళిపోయింది తర్వాత సాయంత్రం పూట ఒక ప్రాంతంలో బాలాపుర ప్రాంతంలో పచ్చరి ఆ పరిచర నేను ఒక బ్రదర్ పరిశుద్ధులు ఒక ఇద్దరం పోయి పచ్చరి ముగించుకొచ్చినప్పుడు అప్పుడు నైట్ టైము పన్నెండు గంటల టైం ఆ టైంలో నాకేమీ ఫోన్ చేయలేదు మోహిన్ గారు ఫోన్ చేశాం చేసి బ్రదర్ ఇట్లా చాలా సీరియస్ ఉంది చాలా ఇదిగా ఉంది ఒకసారి మీరు రండి ప్రేయర్ చేయండి అని చెప్పి అనేసరికి ఇక మేము ఇంటికి కూడా పోకుండా అక్కడ సఫిల్ కూడా నుంచి టర్న్ తీసుకొని డైరెక్ట్ తిరుమలగిరికి వచ్చినాం వచ్చిన తర్వాత అతను శ్వాస రావట్లేదు తర్వాత ఏ కదలిక లేదు కళ్ళు మొత్తం మూతలు పడిపోయినాయి కాబట్టి హాట్ మాట కొట్టుకుంటుంది సరే అని చెప్పేసి అందరూ మోకాళ్ళను కొంతమంది బ్రదర్స్ ప్రార్థన చేస్తున్నారు తర్వాత అందరం గురించి ప్రార్థన చేస్తున్నాం తర్వాత కొంతసేపటికి చంద్రశేఖర్ గారు కూడా ప్రార్థన చేసినారు ఆయన ఆయన యుఎస్ లో ఉన్నాడు తర్వాత అప్పుడు వాట్సాప్ కాల్ కలితే అన్న కూడా ప్రార్థన చేసింది బాగా ప్రార్థన చేసి బాగా ప్రార్థన పోరాడు దుష్టుడు ఎంతగా అతని ఆత్మను కొట్టని చూసిండు ఆ టైంలో ఎందుకంటే మీరు దర్శనమితిగా చూసిన మరి కాబట్టి ప్రార్థన ద్వారానే ఆ మృతులలో కొన్న ఆత్మను మేము బయట తీసుకొచ్చినాం కేవలం ప్రార్థన ద్వారానే నాకు ఒక తలంపు దేవరించండు ఒక ఒక విధానం నాకు ఆ టైంలో ఏం ప్రేరేపించడం అంటే మోసే శరీరం గురించి మికాయిలు దూర్పుతో సైతాలు ఎంతగా పోరాడి అలాంటి యుద్ధం జరిగింది అక్కడ నేను చూసినా అది నాకు దేవుడు బయలుపరిచింది అంటే లాస్ట్ మినిట్ లో సైతాన్ అతను ఆత్మను కొట్టని చూసిడు కానీ ఇంతమంది ప్రార్థన చేసిన ఆ ప్రార్థన వ్యర్థం కాబట్టి మన ప్రయాసం అంత దేని గురించి ఒక ఆత్మ పరలోక రాజ్ పోవాలని ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించుకున్నా ఏం చేసుకున్నా కానీ నీ ఆత్మ నరకానికి పోతే నీకేం లాభం అంతే కదా కాబట్టి తన ఏసు ప్రాభని సొంత రక్షణలో స్వీకరించి తర్వాత అతను గతంలో ఎట్లైనా ఉన్నాయి కానీ లాస్ట్ నేట్కి వచ్చే వరకు ఆయన దేవుళ్ళు దగ్గరగా జీవించడు శ్రమలు పొంది ఇంత హింస అంత భయంకరంగా శ్రమ కానీ అది చాలా భయంకర శ్రమ కానీ అందులో కూడా దేవుడు మయంపరిచినది ఆ టైంలో ఫోన్ చేసినప్పుడు మేము వచ్చినప్పుడు చాలా బాధ అనిపించింది తర్వాత ప్రార్థన చేసినాం ప్రభ ఈ ఆత్మ నేను కాపాడు ప్రవని ప్రార్థన చేసినాం కొంతసేపు ఏమైంది ఆయన మా చేతుల్లోనే తన ప్రాణాన్ని విడిచిపెట్టి ప్రభు అన్నిధికి వెళ్ళిపోయాడు సరే తర్వాత అప్పుడు ఏం చేయాలా ఎవరికి చెప్పాలా మాకేం అర్థం కాదు తర్వాత చెప్పి మీరు బయటకు వచ్చేసిన తర్వాత మనం డైరెక్ట్ చెప్తే మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ బాధపడతారు కాబట్టి కాబట్టి క్రైస్తవ జీవితంలో కొన్ని విషయాలు మనము డైరెక్ట్ చెప్పదు ఇది చాలా మంది అట్లా వాగేస్తారు అన్నట్టు జ్ఞానంతో నడుచుకోవాలి ప్రతి దశలో ఆ టైంలో చెప్తే వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు వాళ్ళ పరిస్థితి నువ్వు ఆలోచించాలా దాని బట్టి జాగ్రత్తగా చెప్పాలి మీ ఆ టైంలో నేను చెప్పలే డైరెక్ట్ పోయినం హాస్పిటల్ తీసుకెళ్ళి డాక్టర్ డాక్టర్ తీసుకొచ్చి అతను చెకప్ చేయించి నాకు తెలిసి ఆయన ప్రభు సరేదికి వెళ్ళిపోయింది కానీ వాళ్ళకి ఇంకా ఆశ ఉంది కాబట్టి ఆయన ద్వారానే చూపిచ్చిన తర్వాత ఇక ఇంకేం చేయాలి నెక్స్ట్ ఏం చేయాలా మళ్ళా అక్కడ డెస్ షర్ఫ్ కేట్ అవన్నీ తీసుకొని మళ్ళీ తీసుకొచ్చి మొత్తం ఇంచుకొచ్చారు నైట్ మూడైంది ఆ నైట్ మేము ఇక్కడే ఉన్నాం తర్వాత తెల్లారు పొద్దున బ్రదర్స్ అందరూ వచ్చింది అట్లా తన జీవితము ఆ రీతిగా దేవుడి సన్నిధిలో ఆయన ఈ రోజు ఆయన సన్నిధిలో ఉండడం సంతోషం ఏంటంటే ఆయన రక్షణ పొంది నువ్వు రక్షణ పొందకుండా ప్రభు దగ్గర నువ్వు పోలేవు ఇందాక శిస్త చెప్పింది ఆ అన్న చెప్పి శ్యామన్న వాక్యం చెప్పింది నువ్వు నువ్వు రెండే రెండు కావాలండి పరలోకం ఉంది నరకం ఉంది నువ్వు పరలోకం కావాలంటే ఈశ్వ్రభుని సొంత రక్ష స్వీకరించాలి వేరే మార్గమే లేదు కానీ ఒకనొక దినము నువ్వు నమ్ముకున్న దేవుడు దేవతని కనిపించకపోతే నీ పరిస్థితి ఏమైతుంది అంతే కదా నువ్వు నమ్ముకున్నది నీ కనిపించకపోతే ఆ రోజు నీ పరిస్థితి ఏమవుతుంది అయ్యో అన్న నీకు నీకు అవకాశం ఉండదు కాబట్టి దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క నీ ప్రాణం ఉన్నప్పుడే ప్రభుని స్వీకరించాల ఎన్నో విన్నాం కానీ ఒక్క విషయం నేను చెప్పదలసిన తన ప్రయాణం అంతట్లో కూడా అతను చాలా మంచివాడు ఎక్కడ కూడా అతను గురించి ఎక్కడ కూడా బ్యాడ్ లేదు ఎంత మంచి పిల్లగాడు చాలా బాగా అందరితో మంచి కోజ్ ఉన్నటోడు ఆత్మీయంగా బాగున్నటోడు కానీ సహవాసం కొంత దూరం అయిపోయాడు కాబట్టి క్రైస్తవ జీవితం అనే చాలా ఇంపార్టెంట్ అందుకు సేవలో మనం పోవాలా సాహసం ఉంటే ఏమైందంటే నీ జీవితం మార్పు తింటుతా ఉంటాయి వాక్యాలు వింటూ ఉంటాయి నీ నీ హృదయాన్ని మార్చుకుంటాం అందుకు సేవలో పోవాలా మనం నీ సేవకు పోకుండా ఎంత ప్రార్థనించి ఎంత వర్షం చేసి ఇంటికాడ కొట్టుకునేవాభం లేదన్నట్టు పరిచయలో ఉండి సాహవాసంలో ఉంటే నువ్వు బలపడతా ఉంటావు ఇతరులకు నువ్వు చెప్పే సామర్థ్యం దేవుడు ఇస్తారన్నట్టు కానీ సాహసంలో లేడు అయినా తర్వాత లాస్ట్ మినిట్ కు ఆయన సిద్ధపరిచిన కాలం ఒక టైం దేవుడు ఆయన సనిధిగా ఆయన తీసుకున్నాడు ఇప్పుడు ఇంకా అవసరమే లేదు మనం కాబట్టి సంతోషంగా ఒకనొక దీని మనం కూడా ఒక రోజు కాలం ముగించాలి కదా తర్వాత ముగించినాక నీ ఆత్మ ఎక్కడ పోతుంది అనేది మనకి రహిస్తే కాబట్టి దేవుడు రాక త్వరగా ఉంది కాబట్టి ఇంకా ఎంతోమంది అయితే నమ్ముకోలేదు వాళ్ళందరూ ఈ రాత్రి మీ జీవితంలో ప్రభు సమర్పించుకోండి ఇక ఒకనొక దినం ఇలాంటి అవకాశం నీకు ఉండకపోవచ్చు రేపు అనేది నీకుండకపోవచ్చు రేపు ఏం జరుగుతుంది ఎవరు తెలుసు కాబట్టి ఏ నాటి తీడు ఆనాటేనా కాబట్టి ఈరోజు రాత్రి పొద్దున మనం ఉంటాం కూడా తెలియదు కాబట్టి ఆయన రాకడ తొరగుంది ఈ మెమోరియల్ సర్వీస్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ కుటుంబానికి ఆదరణకరంగా ప్రేయర్ సపోర్ట్ గా మనం అందరం ఉండాలా కాబట్టి మనం కూడా మనం మీ వ్యక్తిగత ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి కాబట్టి ప్రార్థనలో పోరాటం నేర్చుకోండి ఎందుకంటే ఇవన్నీ లోకంలో మనుషులకి శ్రమలు ఇవన్నీ తెలుసుకోవాలా వాళ్ళకి తెలియదు తెలుసుకొని మనం ప్రార్థన చేయాలా కాబట్టి క్రైస్తవ జీవితం మీద ఒక యుద్ధం లాంటిది ఈ యుద్ధంలో నువ్వంతా సైనికులు మనమంతా వర్షిప్ చేసుకొని ఆరాధన చేసుకొని ఆ ద్వారా చర్చిపోయి ఇంటికి తిని పనిపోయేది కాదు ను జీవితగా నువ్వు మోకాలు ప్రార్థన చేస్తే సైతాన్ శక్తులు కూడా కూలిపోవాల అలాంటి దేవుడు అలాంటి అభిషేకం మనకు ఇచ్చింది కాబట్టి ఆ అభిషేకాన్ని మనం బేస్ చేసుకోకుండా అనేకులు శువార్త ప్రకటిస్తూ నువ్వు ప్రార్థన చేయాలి అనేకులకి ఒక కుటుంబం నుంచి నీకు బయలుపరిచే నువ్వు ప్రార్థన చేయాలా నువ్వు దాన్ని బహిర్గతం చేయడానికి వీలు కదా జ్ఞానంతో మన నడుచుకోవాలా ప్రతి దశలో కాబట్టి ఈ కుటుంబానికి ఆదరణ కలగాలని మనం అందరం మనం ప్రార్థన జ్ఞాపం చేసుకుందాం కాబట్టి మనం కూడా ఎలాంటి పరిస్థితి వచ్చినా కానీ కానీ ప్రతిదీ ప్రార్థన ద్వారా విజయం మనం పొందాల కాబట్టి వచ్చిన బంధుమిత్రులకి కుటుంబ సభ్యులందరికీ వచ్చిన అందరికి కూడా అందరికీ సమాధానం శాంతి ప్రభావం అనుగ్రహించింది కాక ఈ కొద్ది మాట జీవించింది సపోర్ట్ ఇవ్వాల్సిన మాషిన్ వాట్ ఇస్ సర్టిఫికేట్ వాలిడేటర్ ఇస్ కుడ్ ప్రాబ్లమ్ కంట్రోల్ సిస్టమ్ లో వాట్ సబ్జెక్ట్ ఇర్ ఇర్ నేను నాకను సమాచారం ఇవ్వండి కనుక మీరు ప్రశంస చేయండి నేను మీకు దీనిపై వాళ్ళని దైతం చేయగలం సాక్ష్యాలు తప్ప కుటుంబం ద్వారా తన పశువులు కని పశువుల మీ విధంగా పశువులు ఈ పశువులతో ఏడు కానీ నేను ఆపరించడం వల్ల పబ్బా ఆ పశువు దిన తను ఏడు సాయం చేయడం ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క కుటుంబంలో కానీ ఆ రక్షకుడైన ప్రభువు కోసం ఈ ప్రార్థనను ప్రకటించుడి కడి దాతుడి ఎవరును ముఖ పొడినకు సత్యము రక్షకుడలారా మార్గము పొందాల ఇదే రక్షకుడిని ప్రార్థి కడి పెట్టుకనుల చేతు పాయేచి ఈ కృప పొతంకని దైచే జ్ఞానపు శిష్ట కృపతో కడి కపడిష్క యేసు నాక ప్రార్థన ఆమేన్ మా నా ప్రభు యేసు నాక రక్షకుడై తోడి సహాయం చేయును వారి నాశనము ఈ సారం నియంత్రం జయం జయం తామే ప్రభుపశ ఈ ఈ చిన్న కుటుంబం కలికి సంతర్కికి ఏకమందు సంతర్కికి సంతోషకి ఏరం ప్రతికరిస్తుంది అనుకోవడం ఒక ఆడం చిమ్మజేసి ఉపరక్షన దేచి ఏసం అనుకుంటాం ఆమేన్ ఆమేన్